పరిశుద్ర ప్రేమ మన దేవాకృపణ తండ్రి దేవాయసు ప్రభాని కలెక్కలైన వందనాలు పరిశుద్ర ప్రభు సర్వశక్తి మంతుడా సర్వాధికారి నీకే వందనలు ప్రభా జీవం వల్ల దేవానికి వందనాలు తండ్రి దేవ మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకే కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభా స్థుతి మహిమ గణత ప్రభావం ప్రభ యుగలకి నీకే చేయడం కాక దేవాయసు ప్రభా ప్రతి విషయంలో కూడా ప్రభా మీరు మాకు తోడి నడిపిస్తున్నందుకు నిక దేవాయత్తు ప్రభ మేము చేసిన ప్రతి పాపాన్ని శాపాన్ని ఈజీ కృషిలు రక్తం చేత కడిగి వేయండి ప్రభు దేవాయచ ప్రభ ఇక మేము పవిత్రంగా మేము జీవించడాక సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి నీ పరిశుద్ధతలు మేము జీవించాలా మేము ఉండలాగా మాకు సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి దేవాయచు ప్రభ కూడా ప్రభా నీ సన్నిధిలో మేము కేటాయించాలా నీ సన్నిధిలో మేము ఉండాలా ప్రాధాన్య జీవితం మేము గడపాలా వాక్యంలో మేము గడపాలా వాక్యం తగ్గట్టుగా మేము నడుచుకునేలాగా సాయపడమని ప్రార్థిష్టం తండ్రి దేవాయతు ప్రభ విశ్వాసంలో అంచలంచగా మేము ఎదగాల ప్రభ దేవాయచు ప్రభ ప్రతి పాపాన్ని శాపాన్ని ఏ చక్రచం చేత గద్దించి కొట్టివేసే స్వస్థ పరుషం అని ప్రార్థిస్తున్నదండి దేవాయచు ప్రభా యొక్క వాక్యాన్ని సరగం మేము నడుచుకునేలాగా సాయపడమని ప్రార్థించడం ప్రభా దేవాయచు ప్రతి విషయంలో కూడా ప్రభా మాకు మేలు చేసినారు ప్రభ దాన్ని బట్టి నీకు లెక్కలేని వందన్నారు ప్రభా తండ్రి దేవాయచు ప్రభా మరి మా అందరినీ కూడా యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవాయచు ప్రభ తృతి ఘనత మహిమ ఎప్పటికీ కూడా ప్రభాని మీకు చేస్తూనే ఉండాలి ప్రభా అట్లా మేము తయారు కావాలి దహించే అగ్నిలాగా మేము తయారు కావాలా ప్రభా మా సేవ జీవితంలో మేము ఫలిభరితము పొందుకునేలాగా సాయపడమని ప్రార్థనం నా తండ్రి దేవాయసూ ప్రభ మరి రాణిబిడలు ఉంటే ప్రభావ వారిందరినీ ఒక కృప్ర జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి రప్పించమని ప్రార్థనం దేవా ఏసు ప్రభ మా పాటల ద్వారా మీరు మహిమ పొందండి వాక్యం చేస్తే మీరు మాతో మాట్లాడండి లేవ ఈ చూప్రభా ఆద్యంతా మీరే తోడే నడిపిస్తారని ఈ యొక్క పశువు గట్టిస్తే నడిపింపు దయచేయమని ఏ చూపిస్తున్న నామంలో ప్రార్థిస్తున్నదండి ఆమెన్మేన్ తుతియ రాతనాకే మాతు ఏసయ్యా తుతిఘనత మహిమా నీకే విరతము ఏసయ్యా తుతియారాతనాకే ే సయ్యా తృతిఘన్నత మహిమా నిరతము విరతముయేసయ్యా ఆత్మతో సత్యముతో నిన్నే అరదించదను ఆత్మతో శరీరముతో నిన్నె గణ పరచెదను ఆత్మతో సత్యముతో నిన్నే అరదించెదను ఆత్మతో శరీరముతో నిన్నె గణపరచతను స్తీరాధనానికి మాదు గన్నత మహిమాకి నిరతముయేసే మాదు తృతి గన్నత మహిమాకే నిరతముయేసీదా ఆసీనుడవాడా షమాకషములు Kaşama, నిన్నె గన పరచునయ కిరుపులాదా ఆసినుడున్నవాడా ఆకాశమాకముల్ నిన్నె కన పరచుమయ స్తు మాదు స్ గణత మహిమాకే నిరతము ఏ సయ్యా స్తయా రాధనా మాదు ఏ మహిమా నీకే నిరతముయ మా సుతుల మీద ఆసినుడున్నవాడా మైమా స్వరూపుడా నిన్నే నిన్నె పొగడద నయ్యా మాస్తుతుల మిదా అసినుడయవాడా మై మా స్వరూపూడా నిన్నె పొగడద నయ్యాస్తు స్తుతియా రాధనా నీకే మాదు స్థతిగణా మహిమా నీకే నిరతముయే సయ్యా తృతీయారాధనానీకే మాదు స్గణ్యత మహిమాకే నిరతముయేస్యా కృతజ్ఞత స్తితో నిన్ను నేచేరదను పరిశుద్ధ హృదయముతో ninne maimpa parachedanu కృతజ్ఞత స్తితో నిన్ను నేను చేరేదను పరిశుద్ధ హృదయముతో నిన్నే మహిమ పరచేదను స్తయా రాధనానీకే మాధుయే సయ్యా స్తుగణత మహిమానీకే విరతముయే సయ్యా స్తు మాధు సయ్యా <usion> స్తిఘణత మహిమా నీకే నిరతముయే సయ్యా ఆత్మతో సత్యముత నిన్నె ఆరాధించదను ఆత్మతో శరీరముతం నిన్నె ఘన పరచెదను స్తయార ధనానీకే పాదు సయ్యా స్తు ఘనత కీర్తనల గ్రంథం నుంచి నూట ఇరవై ఏడవ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు చదువుకుందాము ఐదు వచనము యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండట వ్యర్థమే మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు కుమారులు యుహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతలో బాణము వారు వారితో తన అమ్ముల పొది నింపుకొని నింపు కొనిన వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తన విరుదములతో వాదించి చుందురు చదవబడిన వాక్యం దేవుడిన ఆత్మ జీవించిందిక అయితే మనకు కీర్తనల గ్రంథం నుంచి నూట అధ్యాయము నాకు దేవుడు అనుగ్రహించిన మా యొక్క వీళ్ళును మా యొక్క కుటుంబ కేబిపీఎం కుటుంబ సభ్యులకును నా యొక్క ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం యహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారు ప్రయాసం వ్యర్థమే యహోవా ఇల్లు కట్టించని అంటే దేవుని యొక్క నామంలో దేవుని యొక్క ప్రార్థన దేవుని యొక్క భయభక్తులు మన యేసుక్రీస్తుని యొక్క ప్రవర్తన అతనిని అనుసరించక కట్టి ఇల్లు కట్టించుకొనుట అంటే ఇల్లు కట్టుకొన గోడలు ఇటుకలతో గోడలు ఇటుకలతో ఇల్లు కట్టి ఇల్లు కట్టుకొనటయే కాకుండా మన యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరును మనస్ఫూర్తిగా బాప్తిసం నుండి దేవుని నమ్మి దేవుని చెప్పు చెప్పు ప్రవర్తన మార్గంలో నడుచుటే జీవించటయే దేవుని యొక్క ఒక కుటుంబము దేవుని యొక్క హృదయమ హృదయ వాంఛనలను మనము గైకొని దేవుని సన్నిధిలో మనం జీవించటయే దేవుని యొక్క కుటుంబము అట్లా ఆ విధంగా దేవుని చెప్పిన మాటలు కట్టని ఎడల అది ఎంత ఎంత ఎంత అందంగా ఇల్లు కట్టుకున్న కానీ అది వేస్ట్ అయిపోతుంది అది నిల్వ పోతుంది ఇత ఉండలేకపోతుంది మన యొక్క జీవిత విధానంలో దేవుని దేవుని యొక్క మాటలను దేవుని యొక్క చూసిన మార్గమును జీవ మార్గమును మనము దేవుని అనుసరించటే దేవుని యొక్క ఇల్లును కట్టుకున్నట ఎంత ప్రయాసం ఉన్నా దేవుని మాటలు అనుసరించటం అనేది కొంచెం ఇబ్బందికరంగా మన జీవన విధానంలో నడుస్తున్నటువంటి కాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ ప్రయాస ప్రయాస పడుతున్నా దేవుని ఏడలో మనం ఉన్నట్లయితే జీవపు మార్గముగా వ్యక్తి మనకు లభించుతున్నది ఏహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి కాయ వారు మేలుకొనుట యూనుట వ్యర్థమే అలాగే మన యొక్క కుటుంబమే కాకుండా దేవుని దేవుడు చూపించినటువంటి మార్గములే కాకుండా పట్టణంలో నివసించు నివసించుతున్నటువంటి ప్రజలందరూ కూడా అతని యొక్క మాటలను వాగ్దానాలను జీవ దేవుని యొక్క జీవపు మార్గములను మనం అనుసరించని ఎడల ఆ యొక్క పట్టణమంతటి కూడా వ్యర్థమే వేర్ పరులుగా జీవించుట జీవించుంటారు కావున ఒక్కొక్కరి ఒక్కొక్కరి తన బాప్తిసంను సంపూర్తిగా దేవుని నమ్మి దేవుని యొక్క మార్గంను అనుసరించుట తద్వారా తన యొక్క భార్య పిల్లలకు తద్వారా కుటుంబం కుటుంబ సభ్యులకు దేవుని యొక్క మాటలో నడవడికను నేర్చుకున్నట మరియు అంచలంచలుగా ఆ యొక్క నివసించున్నటువంటి ప్రజలంతా కూడా ప్రాంతమంతయ్యూ కూడా దేవుని యొక్క రాజ్యం అంతనీ కూడా దేవుని యొక్క మాటలు మనం గైకొని దేవుని యొక్క ఆధీనంలో మనం జీవించుట ఆ యొక్క ప్రాంతం కూడా ఆ యొక్క పట్టణం కూడా కాపాడిన విధంగా జీవించుతున్నవి లేనిచో మేలుకొని కూడా వ్యర్థమే మీరు వేకంనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినచు నిటవేరదము రోజంతా కూడా మనము మనకు లభించినటువంటి కష్టార్జితము పని రోజువారీ కూలి వేతనంతో సంబంధించినటువంటి విధము సంపాదించినా కానీ మన యొక్క జీవన విధానాన్ని ఉపయోగించుట దేవుడు చెప్పినటువంటి సమయంలో మాత్రమే అనగా చీటటి పడక ముందుకే మనము మన యొక్క భోజన కార్యక్రమాలు ముంచుకునుట కూడా ముగించుకునుట ఎంతో ఆరోగ్యకరంగా దేవుడు సెలవు ఇచ్చుతున్నాడు జనరల్ గా మనము ఇప్పుడు గడుస్తున్నటువంటి రోజుల్లో ఏమవుతుందంటే కొన్ని కొన్ని సమయంలో మన పనులే కానీ మన యొక్క ఆ ఇతర పనులు చేపట్టడం వల్ల ఒక్కోసారి లేట కావటం ఇంటికి రావటము ఈ విధంగా ఇంటికి వచ్చినప్పుడు లేటుగా లేటుగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే లేట్గానే అన్నం తినేస్తున్నాం అనుకోకుండా సటన్ టైంలో అన్నం తినటం తింటున్న టైంలో కరెంటు పోయింది అనుకోండి లైట్ పోయిందనుకోండి అబ్బా ఏంది ఇట్లా అయిపోయిందని నోట్లో తినేది కూడా మనం ఆపేస్తుంటుంటాం ఎందుకంటే దేవుడు సెలవు దేవుడు చెప్పినటువంటి మాటను మనం గై కనీసం తినేటువంటి మన మన కష్టార్జితం తినటం కూడా మనకు ఎంతో కష్టం ఎంతో బాధాకరంగా అనిపిస్తుంటుంది దేవుడు మనకు అప్పుడు మాత్రమే మన యొక్క మనకు దేవుడు వాక్యం గుర్తుకొస్తుంది అంత ముందుకు గుర్తుకొచ్చినట్టయితే అంత ముందుకు ప్రవర్తన నడుచుకున్నట్టయితే ఆ వెలుగున్నప్పుడై తినేవాళ్ళం ఆ వెలుగు దేవుడి వెలుగు నిత్యజీవపు వెలుగు ఆ వెలుగు ఎప్పుడూ పోదు ఆ వెలుగు ఎందుకని చేసిందంటే అందుకని వెలుగు ఉన్నప్పుడే మీరు తదితర కార్యక్రమంలో ముగించుకున్నట ఎంతో ఆరోగ్యకరము ఆనందాయకరము జీవన విధానంలో ఒక ముఖ్యమైన ఘటన అది తద్వారా అంటే ఎర్లీగా తినటం వల్ల మనము మేల్కొనటం కూడా ఎర్లీగా లేస్తుంటున్నాం ఎర్లీగా లేవటం వెళ్ళంటే పని మంతులు మాత్రమే చాలా ఎర్లీగా లేవగలుగుతున్నాం సూర్యోదయం కాక ముందుకే తన యొక్క అవసరాలను కార్యక్రమాలను తీర్చుకున్నటకు తద్వారా ఆ రోజు కూలి వేతనాల కోసం కూడా తొందరగా వచ్చేసి జనరల్గా ఏమందంటే ఇప్పటి రోజులలో స్కూల్కి ఎవరు వస్తారో ఎవరు వస్తారని చూసినా కానీ ఎవరైతే ముందుకు వస్తే వారు తల్ని అతన్ని ఖచ్చితంగా తీసుకుంటారన్నట్టు ఆ యొక్క రోజు దినసరి కార్యక్రమంలో ఆ విధంగా మనకు ఎంతో మనకు తెలియకుండానే మనం జీవ మార్గంలో ఎంతో ఆనందదాయకంగా దేవుని మాటలు నడుచుకుంటారు మనకు సహాయకారంగా మన యొక్క అలవాట్లను అలవర్చుకుని ఉంటాం తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికిచ్చు చున్నాడు తన ప్రియులు నిద్రించుండగా అంటే మనకు ఉన్నటువంటి వార్గం తన ప్రియులు తన ప్రియులు అంటే ఏమిటి అంటే తను చెప్పినటువంటి విధంగా నడుచుకున్నట తన మార్గపు తన మార్గంలో ప్రవర్తించి నడవడికి మన అలవాట్లను ఏర్పరచుకునటము మంచి మంచి కార్యక్రమం మనకు సమృద్ధి మంచి విధానములను తన ప్రియులకు నిద్రించుండగా అతని ప్రియులను నిద్రించుండ అంటే ఆయన సన్నిధిలో మనం నిద్రించిన దాదాపు సజీవుడుగా ఉన్నా కానీ ఆయనకు నా ప్రియుడని చెప్పుకోంచు వారికిచ్చుచున్నాడు అనేది ఒక విధానం అందులో భాగంగా కుమారులు యుహవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్వఫలము ఆయన ఇచ్చు బహుమానమే ఆ యొక్క ఆయనకిచ్చినటువంటి గర్భఫలము కూడా మనల్ని ఏర్పరచుకున్నట్టు కూడా ఆయన ఆన యొక్క బహుమానమే యువన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతలో బాణము వారు యవన కాలంలో అంటే యుక్త వయసులో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ ఆ ఏజ్ నుంచి మెల్లెమెల్లగా జ్ఞానోదయం జ్ఞానము అంటే లోక జ్ఞానం తెలుస్తున్న సమయంలో చుట్టిల్లక ఇతర సాతన శక్తుదయాలను శాతన శక్తుల నుండి తప్పించుకునేటప్పుడు మంచి మార్గంలో నడుచుటప్పు దేవుని యొక్క వాగ్దాములు నెరవేర్చి దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నటువంటిది దేవుని మార్గములు దేవుని విధానములంటే గుడికి పోవటము దేవుని వాక్యములు వినటము దేవుని వాక్యములను విని మన యొక్క జీవో మార్గమును అనుసరించుకోవటం ఇది యొక్క ఒక యుక్త వయసునున్నటువంటి అతి బలమైనటువంటి వాగ్దానము మనము నేర్చుకుంటాం అయితే దాని వలన యుక్త వయసు వస్తున్నా కొద్దీ అంటే అప్ టు థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ అట్లా యుక్త వయసు నియర్ టు ఫార్టీ ఆ వయసులో పన్నెండు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి మనం దేవుని యొక్క నడవడికలను నడుస్తున్నటువంటి విధానం అంటే మంచి మంచి అలవాట్లను ఏర్పరచుకోవటము తల్లిదండ్రులను గౌరవించటము చుట్టుపక్కల ఇతరులు వాళ్ళను ఆ స్నేహపూర్వకంగా నడుచుకోవటము గౌరవంగా నడుచుకోవటము ఆ చెప్పిన దేవుడు చెప్పినటువంటి మార్గములను రొట్టిల్లక దేవుడు చెప్పినటువంటి మార్గములను మనము సకాలంలో మనం ప్రవర్తించుట వలన మనకు అప్పుడుచినటువంటి జ్ఞానం అప్పుడున్నటువంటి ఆ యొక్క యుక్త వయసులో ఉన్నటువంటి మంచి జ్ఞానోదయం అంటే దాదాపు అటువంటి వయసులో కొన్ని తప్పుడు మార్గాలు అవకాశం ఇవ్వకుండా దాని మీనింగ్ ఏంటంటే తప్పుడు మార్గాలకు అవకాశం ఇవ్వకుండా దేవుని యొక్క వాగ్దానంలో అంటే యుక్త వయసులో మంచి వయసులో దేవుని మందిరానికి అలవరచుకునటము దేవుని వాక్యాలను మనము జీవ మార్గంలో ముఖ్యమైన భాగంగా మనము అలవర్చుట అతి బలవంతుని చేతిలో బాణం లాంటి వారు ఎంతైతే బలవంతుడు ఉంటాడో బలవంతునికి ఏం కావాలంటే తన బలం కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్ర బల బాణాన్ని ప్రిపేర్ చేసుకుంటాడు అంటే బలవంతుడు ఉన్నటువంటి స్థాయిలో ఉండి బాణాన్ని విసిరితే ఎంత పవర్గా ఎంత చురుకుగో కన్ను మూసి తెరిచేంత లోపలన ఎదుటి వ్యక్తికి ఆ దాదాపు ఒక ఐదు మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క బాణానికే చనిపోయిన స్పీడ్గా ఉంటుంది అన్నట్టు అంటే మనం చూడటానికి చెప్పుకోవడానికి ఆ విధంగా కనిపిస్తుంది కానీ ఆ బుద్ధి ఆ మంచి నడవడిక క్రమశిక్షణ దేవుని మార్గంలో ఒక సజీవపు ఘట్టంగా మనము నిత్యజీవంగా యుక్త వయసులో దేవుని యొక్క మార్గంలో ఒక చిన్న ప్రయత్నంతో మొదలైపోతుంటది అన్నట్టు ఇది యుక్త వయసులో బాణం లాంటి వాళ్ళముగా అటు తర్వాత వారితో తన అముల నింపుకొని నింపుకొని నింపుకొనిన ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తన విరోధనలతో వాదించి దురుగు వారితో తన అముల పొదులు నింపుకున్న వాడు అమ్ముల పదులు నింపుకున్న కూడా దేవుని యొక్క చెప్పినటువంటి మార్గములు మంచి మంచి నడవడికలు ఆ తర్వాత అతి ముఖ్యంగా ఏంటంటే అతని నామమున ఇల్లు కట్టుకొని చున్నటువంటి వాళ్ళ తన తన తన జీవ మార్గం నుంచి తన భార్య పిల్లలు తర్వాత కుటుంబము తర్వాత పట్టణము ఇవన్నిటివి కూడా మనం మొదటి నుంచి గ్రహించుకుంటూ నింపుకుని ధన్యుడు అటువంటి వాడు ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తన విరోధములతో వాదించు దొరుకు అని దేవుడు మనకు సెలవు ఇస్తున్నాడు చదవబడినటువంటి వాక్యము మరియు నాకు ఈ అవకాశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మీకు వ్యక్తపరిచు యొక్క కేబిపీఎం కుటుంబ సభ్యుల నుండి నాకు ఈ అవకాశం దక్కి ఇచ్చినంత దేవుని నామంలో కృత్యంగా వినిపించలే వినలేదా విన్నాం బ్రదర్ వినిపించిందన్న ప్రార్థన చేసుకుందాం అయినా పరిశుభ్ర మయమోన్నతుడ సర్వాధికారి సరసృష్టికర్త మీరునికే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన వాక్య నిరికటి ఫలింప చేయండి మమ్మల్ని యేసు ప్రభ దీవించండి ఆశీర్వదించండి ఏసు ప్రభానికే వందనైనా జీవంగల తండ్రి నీకే వందన అనుప్రభ ఉచిన పతకరుడు దీంపబడాలా ఆశీర్వదం పొందును కాక వాక్యం సరంగా జీవించి లోబడాలా ప్రభ కలిగి జీవించాలా ప్రభ్వ ప్రతి మాట చెప్పుకే నడుచుండ శక్తి దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకు ఈ ఆత్మ అభిషేకం దయచేయండి ప్రభ ఉప విద్యా నిమి దయచేయండి ఇస్తే వందనాలు ప్రభ్వ ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభ మరి కుటుంబాలు వేసు ప్రభా మరి ప్రతి ఒక్క కుటుంబం మారి మారుకునే కనుక ప్రభా కుటుంబాన్ని మార్చబడాలా ప్రభావ నిరేకారం జరిగించండి నేను అక్కడ తిద్దరులో ఉంది భయంకరమైన దినాలు ఉండబోతున్నాం నాయన ప్రతి ఒక్క తప్పించే దేవుడు నువ్వే ప్రభ్వా రాజ కాపాడే దేవుడు ప్రభు మీరే ప్రభేస ప్రతి దాంట్లో మాకు తోడయండి జ్ఞానం ఇచ్చి నడిపించండి మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి లేవనెత్తండి ప్రభావ సర్వశక్తి మంత్రానికే వందనాను ప్రభావ మరి ఏసు కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను ఆయన జీవాంగర దీవానికే వందనాను ప్రభావ శ్రీనివాసు భ్రదను ముట్టడి తాకండి కన్నును ముట్టండి తాకండి సొంతపరచండి ఆయన ఆ బిడ్డ పట్ల గొప్ప అద్భుతాన్ని జరిగించండి ప్రభావ ఏసు ప్రభావాల బారితో మీరు మాట్లాడండి ప్రభ్వ మరి ఇంటి నుంచి వెళ్ళిపోయింది ప్రభు ఆ బిడతో మీరు మాట్లాడి సమాధానం దయచేయండి ఏసు ప్రభావాల జీవితంలో ఏముందో మీరే బయలుపరచండి ప్రభావ గొప్ప విజయాన్ని మీద దయచేయండి అప్పుడే ఉంటారు పోరాటంలో పోరాడుతున్నాడు ప్రభావ గొప్ప విజయం సాక్షి విడిగా నిలబెట్టండి ప్రభావ ప్రతి ఒక్క సాక్షి నిలబెట్టండి కోర్టు విషయంలో కూడా గొప్ప అద్భుతం మీ జరిగించిన నామానికి తెచ్చుకోండి ఆ బ్రదర్ యేసుకృష్ణ నామంలో దేవాళ్ళ కుటుంబంతో మార్మర్చ పొందాలా దేవా ఆ బ్రదర్కి మరి కన్ను ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం స్వస్థ దయచేయండి గొప్ప విజయాన్ని దయచేయండి ఉద్యోగస్తులను కూడా సాక్షి నిలబెట్టండి ఆటంకాలను తొలగించండి మరి ఏ నిన్న వచ్చిందో కోట్ల కేసు కొట్టి వెయ్యడరు ప్రవ్వ ప్రతి ఒక్క కేసు కొట్టవ్వడరు కాక గొప్ప విజయాన్ని ఇచ్చండి బ్రదర్ రవిచల బ్రదర్ కూడా ముట్టడి తాకండి నైనా కిడ్నీలు లీవర్ ఏసు ముట్టడి తాకండి స్వస్తపరచకండి హార్ట్ ప్రవ్వ ఏసు ప్రభావ నీకు వంద నాలుగు ప్రభావ చేయండి ప్రభ యాత్ర అనిపి దయించండి తాకండి ప్రభావ ఏసు ప్రభానికి వందన అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉంటే ప్రభావ మరి ఏసు కన్ను ఆపరేషన్ చేస్తానంట ప్రభావ ఆవిడ జీవితంలో గొప్ప అద్భుతం మీరు జరిగించండి నామనికే తెచ్చుకోండి ఏసు ప్రభానికి వందనాలు ఆవిడ కన్ను కనపడక ఎంతగో ఆవేదన ఉన్నాడు ప్రభావ బ్రదర్ పట్ల గొప్ప అద్భుతం మీరు జరిగించండి ఆ కుటుంబకున్న బంధకారాన్ని తెప్పివ్వండి కట్టని విరగొట్టండి ప్రభావ ఈ రోజు ప్రభావ గొప్ప విజయాన్ని మీరు దయించండి వాక్కును పంపించి బాబు చేయండి కుటుంబాన్ని ప్రభావ ఏసు ప్రభానికి వందనాలను అయినా జీవంగల దేవానికి వందనాలు వాళ్ళ పాప రిషిక యసుప్రభ మనమరాలు ప్రభావ బిడ్డని కూడా ముట్టండి తాకండి మరి చెయ్యి ఇన్ఫెక్షన్ అయిందంట ప్రభ మరి యేసుకృష్ణ అమరా మానాల ప్రవ్వ ఏ వందనాలు దేవ యసుప్రభ నీ సన్నిధికి వాళ్ళు సంపూర్ణంగా యేసుప్రభ సమర్పించుకొని రావాలా ప్రభ మీరే కారం జరిగిచ్చి నీ మీద నమ్మకంగా విశ్వాసం కలిగి ఉండాలా ప్రభ కుటుంబానికి గొప్ప అద్భుతం మీరు జరిగించండి కుటుంబ సమస్యలను మీరు తీర్చివేయండి దేవ రిషిక పాపకు మీరే తోడే నడిపించి విజయాన్ని మీదండి బలపరచండి ప్రభ కామమ్మ రామచంద్ర రాజేష్ మరి క్యాన్సర్ తో ఎంతోగానో బాధపడుతున్నారు ప్రభా ప్రత రోగాన్ని తొలగించే దేవుడో ప్రభావ ఏసు ప్రభా ప్రతం స్వస్థ లోకానికి వచ్చి రక్తం కార్చిన దేవుడో కనుక ప్రభావ వాళ్ళు ముట్టండి బాగు రోగాన్ని అంత వాళ్ళ పాపాలను క్షమించండి సందర్భం మేము ఒప్పుకుంటున్నాం నైనా గొప్ప విజయాన్ని దయచేసి రక్షించుకొని నినామానికే మేమ తెచ్చుకోండి ఏసు ప్రభ నీనచ్చడం కూడా ముట్టండి పక్షవాదంతో బాధపడుతుంది ప్రభావ ఏసు ప్రభ ఎన్నో సర్జరీలు అయినా ప్రభ్వా విడకు కాకుండా మీరు యేసు ప్రభాకరం స్వస్థత దయచేయండి ఏసు ప్రభాకం కూడా క్యాన్సర్ రోగాన్ని అంత సైతన చీకట్లు వేసునం గర్తించండి ప్రభావ ఆ ృష్ణ నా సైతానత దురాత్మన గద్దించి విడుదల కలగ చేయండి ఆ కుటుంబానికి నెమ్మది అయించేయండి సరస్వతిగా నడిపించండి ఆ కుటుంబానికి నెమ్మది లే సమాధానం లేదు ప్రవ్వ యేసు ప్రభా మీరి కాలం జరిగించండి ఆయన సంపూర్ణ కుటుంబాన్ని అంతా బలపరచండి ప్రభ ఈ శయానికి వందనాలైనా ఆ కుటుంబాల పంద దుష్ట శక్తులైన ఏ స్థలంలో గర్తిస్తున్నారు ఏసు ప్రభానికే వందనాలు ప్రభ అవిడ ఏసు ప్రభ ఎంతో ఏస్తు ప్రభ మరి పోరాడుతుంది ప్రభ ప్రతి మరణ గండం నుంచి ప్రతి ఒక్క దాంట్లో తీసివేయండి విడుదల కరగచ్చేయండి రీహర్స్టర్కి ప్రభావ మీరే తోడైందండి ప్రభా బలపరచండి ఆయన ఏసు ప్రభా ఈ క్షణం అన్న వాళ్ళని యేసుకృస్తున్నా మన సంధి సహాయం చేయండి వాళ్ళ పాపాలని క్షమించండి ఆయన యేసు ప్రభానికి వందనాలు గొప్ప విజయాన్ని మీద దయచేయండి అనసూయమని ముట్టండి ఆయన మరి తొంభై ఏళ్ళు ఉంది ప్రభా మరి ఏ డాక్టర్ కూడా ప్రవ్వ మరి ముట్టుకోని అంటున్నారు ప్రభా కాల్ సర్జరీ కావాలా ప్రభావ మీరే కార్యం జరిగించండిన వృద్ధాపన జ్ఞాపకం చేసుకునేది మీరే ప్రభేసు ప్రభావ కొడుకులు బిడ్డ నుండి కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా స్థితిలో ఉంది నాయన ఆ వృద్ధాపనం అంశమని ముట్టేడి తాకండి మరి డాక్టర్ జ్ఞానం ఇచ్చి ఆ సర్జరీ జరగాలో ప్రభావ మీరు గొప్ప అద్భుతం మీరు జరిగించి నామానికి భయం తెచ్చుకొని ప్రతొక్క అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి ప్రభావ ఎస్ఐయా నీకే వందనాలు సుందర్రావు బ్రదర్ ముట్టండి తాకండి ప్రతొక్క దాంట్లో ప్రభా తాగు నుంచి విడుదల పొందాలా ప్రభావ అవిడ తీక్ సమర్పించుకున్న బిడ్డ ప్రభ్వ ఎస్ఐయా బిడ్డ సేవ చేయాలా ప్రభా మీరు మాట్లాడండి ప్రభావ మీరు సరి చేయండి తాగు నుంచి విడుదల పొందాలా నిమోనియా నుంచి విడుదల పొందాలా ప్రభావ ప్రతొక్క అనారోగ్యం కూడా తీసివేయండి స్వస్థత దయచేయండి ఏసు ప్రభా నీకే వందనాలైనా ఆకుల ఫ్యామిలీ బ్రదర్ ముచ్చడి తాకండి ఎర్నీతో సర్జరీ ఏసు సక్సెస్ఫుల్ కావాలా ప్రతొక్క కొట్టివేయండి స్వసత దయచేయండి ఏసు మీరు లేవనెత్తండి గొప్ప వాడికోండి కుటుంబానికి సమాధానం దయచేయండి ఏసు ప్రభానికే వందనాలు ప్రభ శివదాస్ మరి బెడ్ క్యాన్సర్ తో వయసు ప్రభా మరి బెడ్ మీద ఉన్న ప్రభా బిడ్డ ఏసు లేవనెత్తండి ఏసు ప్రభానికే వందనాలు ప్రభావ ప్రతొక్క మీద స్వత విడుదల కనుక కూడా ఏసు ప్రభావ స్వార్థ శక్తి దయచేయండి ప్రభా కుటుంబం కూడా విశ్వాసాలు బలపరచండి ఆయన జ్ఞాపకం చేసుకోండి ఏసు మీరే కారణం జరిగించండి నాయన ఏసు ప్రభా మీరు సహాయం చేసి కుటుంబకున్న బంధకాన్ని తెంపి వేయండి కట్టను విరగొట్టండి ప్రభా ప్రదీప్ సార్ ముట్టడి తాకండి నాయన ఆ బ్రదర్ కూడా ముట్టడి తాకండి ఆ బ్రదర్ కు మీరే తోడే నడిపించండి నాయన ఏసు ప్రభ లో ఎంతో ఏసు ప్రభా బెడ్డి మీద లేవనైతే దేవుడ ప్రభా యేసు ముట్టండి తాకండి స్వస్థ పరచండినైనా ఎక్కడైతే సర్జరీలు అక్కడ స్వస్థత కలగాల ప్రభావ ఆ కుటుంబాన్ని కూడా విడుదల కలగా చేసి రక్షించుకొని నామనికే మహమ్మ తెచ్చుకోండి ప్రభ రాజన్ బ్రదర్ యేసు ప్రభా తాగూరు నుంచి యేసు ప్రభా విడుదల మీరు మార్చుకోండి ఆయన ఏసు ప్రభాని ఏసు ప్రభా వాళ్ళ భార్య భర్త శాంతి సమాధానంగా ఉండాలా మంచి జాబ్ రావాలా ప్రభావ మీరే కారం జరిగించండి అని ఆయన ఆ బిడ్డకున్న గద్దించండి ఏసు ప్రభానికే వందనాలు ప్రభావ బిడ్డ జాబ్కి వెళ్ళడం శక్తి దాయిచ్చేయండి ఏసు మీరే కారం జరిగించండినైనా భార్య భర్త శాంతి సమాధానంగా ఉండాలా కురకు అర్థం చేసుకుని మనసు దాయిచ్చేయండి ఏసు ప్రభా కుటుంబంలో ఎసుకు ప్రభా అందరికీ సమాధానం కలిగి ఉండాలని ఆయన ఏసు ప్రభావ కూడా సమాధానం శక్తి దయచేయండి ఏసూప్రభా ఎవరు కూడా తాగనికి వీల్లేదు ప్రభ ఏసు మీరే కారం జరిగించిన మనకే మేము తెచ్చుకోండి వాళ్ళ కొడుకును కూడా దీవించండి ఆశీర్వదించండి మన బారిని కూడా దీవించండి ప్రవ్వ ఏసు మీరే కారం జరిగి ఉద్యోగం సాక్షి నా మనకే మేము తెచ్చుకోండి ఏసు ప్రభా కుటుంబ సమస్యలను తీర్చివేసి దేవుడు ప్రభ్వా ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ పతండు ఏసు ప్రభా లేవనెత్తండి గొప్ప వాడుకోండి అంత మారు రక్షణ నడిపించి గొప్పగా సాక్షి రాకడకే సిద్ధపరచుకోండి ఆయన ఈ రాకడ తితరంలో ఉందినైనా కుటుంబాన్ని భయంకరమైన ఉన్న జీవితంలో ఉన్నారని ఆయన ఏసు ప్రభావ పతొక్క కుటుంబానికి కాచి కాపాడండి భద్రపరచండి మీరు లేవనెత్తండి ప్రభావ పత ఏసు ప్రభు వాక్యం చేత సరిచేసి ఏసు ప్రభా లేవనెత్తండి ఏసు ప్రభానికే వందనాలైనా ఎంతమంది అబద్ధంలో పాపంలోనో మోసంలో ఉన్నారో ప్రభావ కొత్త కొద్ది దాంట్లో అక్కడ నుంచి విరగొట్టండి ప్రభావ వాళ్ళంతని సంధి కోసమే మీ సహాయం చేయండి ఏసు ప్రభా ఎంత మంది ఎవరినస్తున్న వాచుడు కూడా అగ్ని కంచన పెట్టండి దేవా ఏ దుష్టుడు ముట్టకుండా ఏసు ప్రభాన్ని కాచి కాపాడండి భద్రపరచండి ప్రభావ ఏసు ప్రభానికి వందనాలు అయినా చిన్న బిడ్డలు కూడా తోడైనండి ప్రభావ మరి స్కూల్కి వెళ్ళా చూసినాం కానీ పరిశుద్ధాత్మక ఇచ్చేయండి ఆయన ఏ దుష్టుడు కూడా ముట్టకుండా వాళ్ళ కాచి కాపాడండి భద్రపరచండి దేవా క్షేమంగా ఇంటికి నడిపించండి ఆయన దేశ్ ప్రభా నీకే వందనాలు అయినా ప్రతి ఒక్క మీరే తోడైనండి వరి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త కడిగి ఉండాలా పిల్లల పట్ల మీరే తోడైనండి ప్రభావ ప్రతి ఒక్క మీరు సహాయపడండి విజయాన్ని మీరు దయచేయండి ప్రభావ మీరు అక్కడ ప్రతి ఒక్క బిడే ప్రభావ సిద్ధపడాలా ప్రభావ ఇరాకడ గెస త్వరలో ఉంది కనుక ప్రభు కుటుంబాలు సరి చేయండి లేవనైతే గొప్ప వాడుకోండి ఇరాకడ గెసరచుకోండి ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్న రోగులతో ఏసు ప్రభావ కుంగిరి కృషిస్తున్నారు ప్రభావ హాస్పిటల్ దగ్గర ఏసు ప్రభావ పేషెంట్ కూడా ముట్టండి తాకండి నేను డాక్టర్ జ్ఞానం దయచేయండి ఎక్కడ కూడా మోసం కాకుండా సహాయపడండి ప్రభ్వాన్ని బలమైన అసంతో తాకండి వాళ్ళకు కూడా విడుదల విడుదల కలగ చేయండి లేవనెత్తండి ప్రభావ వాళ్ళకున్న బంధకాలను తెంపివేయండి నాయన ఏసు ప్రభానికి వందనాలనైనా పదొకడ స్వచ్చత విడుదల పొందాలా ప్రభావ ఎంతో మందికి కుటుంబాలకు సమాధానం లేదు నాయన కుటుంబాలకు సమాధానం దయచేయండి మరి దుష్టి గారు పొందుతున్నాడు అనుకున్న కుయుతులని అంచర్లని ఏ స్థలం రాని గతించండి ప్రభావ ఏసు ప్రభావ అనుకున్న సమూహాన్ని ఏ రాత్రి కాలం గొప్ప విజయాన్ని దయచేయండి పదొక కుటుంబాన్ని కాచి కాపడండి భద్రపరచండి నశించకుండా మీరు తోడైనాడు ప్రభావ ఏసు ప్రభ అనేకమైన సమస్యతో చనిపోతున్నారు అయినా ప్రతి ఒక్క యాక్సిడెంట్ చనిపోతున్నారు ప్రభావ ఏసు ప్రభా చిన్న బిడ్డ నుంచి హార్ట్ ప్రాబ్లం చనిపోతున్నారు ప్రతి ఒక్క దాంట్లో విడుదల కలగచ్చేయండి వాళ్ళ కోసం మీ లోకానికి వచ్చి మీరు రక్తం కార్చింది అనుక ప్రభా ప్రత కాచి కాపాడి భద్ర చపడాలా ప్రభా కూడా నశించడం నాకు ఇష్టం లేదని మీరు అన్నారు ప్రభావ ఏసు ప్రభ మీరు కాచి కాపాడండినైనా వాళ్ళకు సువార్త అందాలా ప్రభావ ఏసుమే భారం కలిగి మేము ప్రకటన చేయాలా అనేక మందికి చూద్దాం శక్తి మాకు దయచేయండి మేము భారం కలిగి నీ కొరకు మేము సేవ చేయాలా ప్రభ రోషన్ గారికి మేము సేవ చేయాలా మేము సమర్పించుకొని మేము సేవ చేయాలా ప్రభ అనే శక్తిని మాకు దయచేయండి ఏసు ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా మేము ముందుకు నడవాలా ప్రభావ నీ శక్తి దయచేయండి ప్రభా ఈ రోజు మేము తీర్మానం చేసుకున్నాం నైనా ఇచ్చిన వాగ్దానం చేత ఎసు ప్రభాంత మమ్మల్ని బలపర్షన్ దేవ నీకే స్తోత్రం నైనా ఏసు కృష్ణ నామం రాక్కడికి మేము సిద్ధపడాన ప్రభావ అనేక మందిని సిద్ధంగా తయారు చేయాలా అనేక మందిని మేము శిష్యులుగా శక్తి మాకు దయచేసి మమ్మల్ని రక్షించుకొని రాక్కడికే మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోండి ప్రభావ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా తోడై నడిపించి విజయాన్ని మీరు దయచండి నీ కృపవరాలు ఆత్మీవరం చేత అభిషేకింపబడారా ప్రభా సంకల్పాన్ని చిత్తాన్ని నెరవేర్చేట శక్తి మాకు దయచేయండి యేసూప్రభాని మీరు సహాయం చేయండి ప్రభావ ఎస్ వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం మంది యేసూ మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందన స్తోత్రం నాయన ప్రతి ఒక్క దాంట్లో తండ్రి నీకే స్తోత్రం ప్రాణం పెట్టిన దేవా ఇగ కోట్లాది వందనాలు ప్రవ్వ ఇంకా వాక్యం తరించి జీవించి మేము లోబడాలా ప్రవ్వ ప్రతి ఒక్క దాంట్లో మేము ఎండ కూడా తప్పిపోవద్దు ప్రభా కండ ద్వారా నూటి ద్వారా చూపు ద్వారా ప్రతి ఒక్క దాంట్లో పడనికి వీలేదు ప్రభా ఈ రోజు ప్రభా ప్రతి ఒక్క మీరే మాకు తోడే మా ఆత్మ మా శరీరం మా జీవం నీ చేతికి అప్పగిస్తున్నానైనా ప్రతి ఒక్క తోడే నడిపించండి ముఖ్యంగా ప్రభావ ఈ రాత్రి కానీ మంచి కాల దర్శనం మీరు మాతో మాట్లాడండి ప్రభ మమ్మల్ని బలపరిచి దీవించండి మన కుటుంబాలు ఇంకా సరి చేసి రాకడికి ఎంత పచ్చుకోమని నజడనే స్థితున్నాడు ఆ మెయిన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలు ఉన్న మనందరికీ ఎవరి గురించి అయితే విజ్ఞాపనల ప్రార్థనలు చేస్తున్నామో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎక్కడైతే క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నాయో అక్కడ ఉన్న ప్రతి సేవకుడికి ప్రతి విశ్వాసికి ప్రతి సంఘానికి ప్రతి ఒక్కరికి ఆయన కృప కనికరము సమాధానం మన అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించిన కనుక ఆంబైన్